అనుబంధం సంఖ్య యాభై ఐదు పాయమంట ముదిమంట బహురూపము ఇక నేయడగా చెదుమము ఇందిరారమణ అన్నలంట తమ్ములంట ఆలంట బిడ్డలంట పన్నుకొని తిరిగేరు బహురూపాలు ఎన్నిక దినములలో ఎవ్వరికి ఏమేమి గలరు ఇన్నిటికి నీవె నాకు ఇందిరారమణ చుట్టమంట పక్కమంట సుఖమంటుఃఖమంట పట్టులేక తెచ్చుకొన్న బహురూపము వట్టి వెతలబడి వాడుదేరేమూ ఎట్టు చేసినను చేయుమిరమణ తల్లులంట తండ్రులంట తప్పులంట ఒప్పులంట బదులజేయలేని బహురూపాలు వెల్లిగొన్న కృపతోడి వెంకటేశుడ నాకు ఎలనాడు నీవే కలవు ఇందిరా ఇందిరారమణ